శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీపమనబడు ఆరో ప్రకరణంలో క్రమంగా ఇరవై ఐదు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము కూటస్థుడంటే ఎవరి కనాలి జీవుడంటే ఎవరి కనాలి అని చెప్పి జీవునికంటే భిన్నంగా కూటస్థుడు ఉన్నట్లయితే మాకెందుకు ప్రతీతి కావడం లేదు అని శంఖ జీవుని చేత కూటస్థుడు అభిభూతమైనాడు తిరోహితమైనాడు అయితే ఆ తిరోహితమైనట్టుగా శాస్త్రం ఎక్కడ చెప్పబడలేదు కదా అని శంక చేస్తే ఆ తిరోధానమునకే అధ్యాస అని శాస్త్రంలో పర్యాశబ్దంగా చెప్పింది ఉన్నది మరి ఎప్పుడైతే అధ్యాసని మీరు చెప్పారో ఈ అధ్యాస కారణమైనటువంటి అవిద్యను కూడా చెప్పాలి కదా మరి అవిద్య అంటే ఏమిటి అని శంఖ ప్రాప్తమైనప్పుడు అనాది రవివేకోయం మూలా విద్య గమ్యత అన్నాడు అనాది అయినటువంటి అవివేకమునకే అవిద్య అది కూడా మూలా స్వరూపాన్ని ఆచ్ఛాదించినటువంటి అవిద్య మూలా ఇది ఏది అంటే అవివేకమే అంటే ఏమి దేహాదిక అనాత్మ నుంచి కూటస్థుణ్ణి వేరు చేసి తెలుసుకోకపోవడం అంటేనే అవివేకము అదంటేనే అవిద్య అని చెప్పినాడు ఈ మూలా విద్య గురించి నిన్న చెప్పుకున్నాం త్రిపాది విభూతి మహానారాయణ ఉపనిషత్తులో ఈ మూలా గురించినటువంటి ప్రస్తావన ఉంది ఇంకా అన్యత్ర వేరే ఎక్కడ కనపడదు గాని త్రిపాది విభూతి మహానారాయణ ఉపనిషత్తులో ఈ మూలా విద్యను గురించి ప్రస్తావన ఉంది అన్యత్ర అన్యత్ర చాలా మంది మహాత్ములు కూడా చెప్తారు మూలా విద్య మూలా విద్య విద్యారణ స్వామి ఇంకా అనేక మహాత్ములు కూడా చెప్తున్నారు అందుకని మూలా విద్యను చెప్పుకుంటేనే కనిష్టాధికారికి చక్కటి బోధవుతుంది అని విద్యారణ్య గురుదేవులు కూడా చెప్తున్నారు సరే అవిద్య అంటే ఏమిటి అంటే అనాది రవివేక అన్నాడు కానీ దాని మీద ఇంకా విశేషించి పండిత్ పీతాంబర్జీ వారు ఇచ్చి చెప్తున్నాడు నలభై ఐదవ చూడండి విచారకి ఏ హువే జూ హువే నహి సో అవిద్య కయే అన్నాడు విచారం చేయనంత వరకే అవిద్య విచారం చేస్తే అవిద్య లేదు విచారకి ఏ హువే జో హువేనై విచారం చేసినట్లయితే ఏది ఉండదు అదే అవిద్య అందుకే అవిచారకృత బంధం విచారా నివార్తతే అన్నాడు ఇందుకు విచారం చేయనందువల్లనే బంధం వచ్చింది అవిద్య చేత విచారం చేస్తే అవిద్య నష్టమైతే బంధం నివృత్తి అయితే ఎంతవరకు మన స్వరూపాన్ని విచారం చేయమో ఆ అవిచారం అంటేనే అజ్ఞానం మరేదో కాదు విచారం చేసిన అంటే అవిద్య ఉండదు మన మహాత్ములు వినోదంగా ఒక కథ చెప్తారు ఇద్దరు భార్య భర్తలు కొత్తగా కాపురం పెట్టుకున్నారు అయితే అయ్యగారు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు అమ్మగారు ఇంటికాడు ఉంటుంది ఒక రోజున ఒక వ్యక్తి వచ్చినాడు వారింటికి అప్పుడు ఆ అమ్మగారు అంది మీరు అని అన్నాడు అందుకే వ్యక్తి కొత్త వ్యక్తి ఎవరు అవుతారు వ్యక్తి కాబట్టి ఎవరయ్యా మీరు ఎందుకొచ్చారు అని అడిగితే అయ్యో బిడ్డ నేను మామను కదా అన్నాడు వాడు వెంటనే ఆమె అనుకున్నది ఓ మామామైతే కాదు బహుశా ఆయన మామ కావచ్చు ఇతడు అనుకొని రండికి రండి లోపడికి రండి అని అంత కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది అతిథి సత్కారం చేసింది మంచం వేసింది కూర్చుండబెట్టింది ఇక నాస్తా టీ కాఫీ ఏవే ఉంటే అన్ని మర్యాదలు అన్నీ చేసింది ఇక మధ్యాహ్నం భోజనం కూడా చేపిచ్చింది ఆ భోజనం చేసినట్టు మంచం మీద మంచిగా నిండా కప్పుకున్నాడు పడుకున్నాడు ఆ వ్యక్తి అందులో డ్యూటీ ముగిసిన తర్వాత భర్త వచ్చాడు భర్త వచ్చిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి మంచం మీద పడుకున్నట్టు ఉన్నదే ఇద్దరం కదా మరి మూడో వ్యక్తి ఎవరు ఏమ్మా ఎవరు ఇతడు మంచంలో పడుకున్నటువంటి వాడు అని ఆయన అడిగినాడు అయ్యో మామ అని ఆమె ఉన్నది అనగానే ఓహో ఆమె మామ కావచ్చు అని అతడు అనుకున్నాడు ఇక వానికి చోటు దొరికింది వీళ్ళిద్దరు అనుకుంటున్నాడు ఆ భర్త యొక్క మామూలు ఈ భార్య అనుకుంటుంది భార్య యొక్క మామ భర్త అనుకుంటున్నాడు వానికి స్థానం దొరికిపోయింది గట్టిగా అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఇక వాళ్ళిద్దరులో అప్పుడు ఇష్ట వేసినావు ఒక రోజు రెండు రోజులు నెల రోజులు కూడా అయిపోయింది వాడు పోవడం లేక నేను మంచిగా మామ గదా మంచిగా ప్రేమతో ఆధారపూర్వకంగా వేస్తలేస్త బెడ్ కాఫీ ఆ తర్వాత నాస్తా ఆ తర్వాత చాయ్ ఆ తర్వాత భోజనం ఇంకేం కావాలి అన్నీ దొరుకుతున్నాయి నెల రోజులు అయింది వీళ్ళు కూడా గృహస్థులు కూడా ఏమంటలేరు పోని మామనే కదా అనుకున్నారు ఇక వాడు ఇంట్లో తినేది పోయింది మెల్లగా ఈ నెల రోజుల లోపల ఎదురుగా దుకాణంలో అంటే కొట్టు ఉంటది కదా షాపు కిరాణం దుకాణం కిరాణం షాప్ ఉంటది కదా అందులో పరిచయం చేసుకుని ఇక అన్ని గుట్కలు మావలు సిగరెట్లు మంచి మంచి విలువైనటువంటి వానికి ఏవి కావాలనుకుంటే అవి తీసుకుంటున్నాడు పైసలు అడిగితే వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళు నెల బిల్లు కడతారు కదా ఆ నెల నాడు నాది కూడా అలా రాసుకొని వాళ్ళ తీసుకో వాళ్ళు ఇస్తారు అని చెప్పి పరిచయం చేసుకున్నాడు ఇక సిగరెట్లు అవి ఇవి బాగా మంచి విలాసాలు అనుభవిస్తున్నాడు అనుకోండి ఇక నెలనాటికి శాలరీ వచ్చింది అదేదో జీతం వస్తుంది అంటారు కదా ఆ నెల రోజులకు జీతం వచ్చింది ఇక దుకాణ ఆ కొర్టులో బిల్లు కట్టాలి కదా షాపులో అని ఆ ఇంటి యజమాని కొట్టులోకి వెళ్ళాడు షాపులోకి వెళ్ళాడు ఆ అయ్యా మా నెల రోజుల బిల్లు ఎంత చెప్పండి అని అడిగితే పోయిన నెలల్లో ప్రతి నెల ఏదో రెండు వేలు ఇట్లా అయ్యేది ఈ నెల లోపల ఐదారు వేలు అయ్యింది వెంటనే ఆశ్చర్యపోయాడు యజమాని ఏమయ్యా ప్రతి నెల మాకు మూడు వేల కంటే ఎక్కువ కాకపోయేది ఈ నెల ఐదారు వేలు ఎట్ల అయింది అంటే అయ్యో మీ మామ కదండి మీ మామ మా సిగరెట్లు అవి మామలు గివలు ఇవో అవి కుక్క పొడి అవి ఉంటాయి కదే అన్నీ తీసుకుపోయి మీ పేరు చెప్తే అని రాసిపెట్టినా నేను నాదేం దోషం ఉంది మీ చుట్టమే కదా మీ మామనే కదా అని తీసుకుపోయాడు అంటే ఇక అప్పుడు యజమానికి కోపం వచ్చింది ఇక రుసరుసనుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఏమమ్మా అనుకుంటే వెళ్ళాడు వెంటనే ఆమె జడిసిపోయింది ఎన్నడు కూడా మా భర్తగారు గారు కోపించి నన్ను ధిక్కరించే ఆ మాట్లాడింది లేవు కోపంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమని ఆమె భయపడింది దెబ్బకే ఏమండి మీరు కేకలు వేస్తున్నారు ఎందుకు కూపన్కు చూడు మీ మామ ఇంత బిల్లు చేస్తాడా ఇంత బిల్లు అని చూసినవా ప్రతి నెల మూడు బిల్లు అయితే ఈ నెల ఆరు వేల ఆ మీ మామైతే ఉండేది మీ మామ కాని ఇంత బిల్లు చేస్తా భోజనం పెడతా ఇంట్లో మంచిగా నాస్తా టీ కాఫీ భోజనము పొద్దున సాయంత్రము అన్నీ నువ్వు ఇస్తూనే ఉన్నా మళ్ళీ దుకాణలో పోయి బిల్లు చేయాల్సిన అవసరం ఏమి ఉండదు మీ మామకు అని కోపంతో అడిగేస్తారు అయ్యో మామామే ఎందుకైంది మీ మామే కదండి అని ఆయన అన్నది మీ మామే కదా లేదు మీ మామే మీ మామే మీ మా వాదులాటం ఎప్పుడైతే వీళ్ళు వాదులాడుకుంటూ పదా అతనికి అడుగుదాం పా ఇవాళ మామను అని వాళ్ళు తిరిగి ఇతని దగ్గరకు వచ్చేసరికే వాడు పక్క బట్టలు మిల్లగా మెల్లగా బయటపడ్డాడు చూసారా అంటే వీళ్ళు ఎంతవరకు విచారం చేయలేదో అంతవరకు తిష్ట ఎప్పుడైతే మీ మామన్న మా మామన్నా తెలుసుకుందాం పదా అని వాడు వెళ్ళిపోయి చూసారా విచారకి ఏ జో హోవే నహి సో అవిద్య చేస్తే ఏది ఉండదు అది అవిద్య చూసారా విచారం చేయకపోతే నువ్వు విచారం చేయనంత వరకు యుగ యుగాల పర్యంతమైనా నిన్ను వెంటాడి నీ దగ్గరే ఉంటది మంచిగా తిష్టవేసి ఉంటది విచారం చేయడం ప్రారంభించినవో ఏ విధంగా అరుణోదయం అవుట తోడనే ఏ విధంగా చీకటి మెల్లగా పొలాయనం చిత్తగిస్తుంది ఇక సూర్యోదయం అయిన తర్వాత ఉంటుంది అట్లే నువ్వు విచారం చేయడం మొదలు పెట్టావో గురుశాస్త్రాన్ని ఆశ్రయించి క్రమేణా ఈ అవిద్య మెల్లగా పలాయనం చితగిస్తూ ఉంటది మెల్లగా పోతూ ఉంటది అంతే కదండి ఒక్కసారి అజ్ఞానం పోదు క్రమేణా పోతూ ఉంటుంది మీ అనుభవం చూసుకోండి ఇప్పుడు మనకి ఇంకా జ్ఞానం కలగలేదు ఇంకా సాధన చేస్తున్నాం విచారం చేస్తున్నాం ఇంకా పూర్తిగా జ్ఞానం కలగలేదు అయినా కానీ పూర్వం ఏ విధంగా ఉండేనా మన అంతకన్నా స్థితి ఇప్పుడు అట్లా ఉందా చెప్పండి లేదు ఇంకా పూర్తిగా అజ్ఞానం పోలే జ్ఞానం కలగలేదు కానీ పూర్వం ఎట్లా అట్లా ఉన్నామా లేదు మెరుగైంది అంత లేదు కొంతవరకు తెలుస్తుంది అంటే కొంత కొంత అజ్ఞానం పోతూ ఉంది అట్లా ఎట్ట విచారం చేస్తూ ఉంటే అజ్ఞానం పోతూ ఉంటుంది అందుకని విచారం చేయనంత వరకే అజ్ఞానం ఉంటుంది విచారం చేస్తే ఉండదు పోతుంది దానికి అవిద్య అనాలి లక్షణం విచార సాగరంలో చెప్పబడింది విచారకి ఏ హోయే జో హువే నహి సో అవిద్య కయే అని ఇది ఒక లక్షణం అదే ఇక్కడ చెప్పినాడు విచారకి ఏ జో హూవే నహి విచారం చేస్తే ఏది ఉండదు అది అవిద్య అనబడుతుంది అంటే అథవా మరొక రకంగా అవిద్య యొక్క లక్షణం చేస్తున్నాడు మనకు వేదంత బాలబోధములో కూడా చెప్పాడు కదా ఆవరణ విక్షేప శక్తులు గల అనిర్వచనీయ భావరూప పదార్థము నాకు అజ్ఞానమందు ఇది లక్షణం ఆవరణ విక్షేపశక్తి వాళ్ళ అనాది అనిర్వచనీయమని కూడా ఇక్కడ మనం అధ్యయన చేసి తెలుసుకోవాలి అనాది అనిర్వచనీయ భావరూప పదార్థ జో హై సో అవిద్య కయే శబ్దాలు రాసుకోండి ఆ నిర్వచనీయం అనేది భావరూపమైన పదార్థం జో పదార్థం సో అవి ద్యాక అయ్యా ఏది ఆవరణ శక్తి విక్షేపశక్తి కలదయ్యి మరి అనాది ఉత్పత్తి రహితమయ్యి మరి అనిర్వచనీయం సలసద్ విలక్షణం అయ్యి అంటే సత్స్య విలక్షణం బాలయోగి అసత్స విలక్షణం స్వరూపవాణి సలసద్విలక్షణం అనిర్వచనీయం అట్లాంటిది మరి ఏది భావ రూపమై నయకులైతే అభావ రూపం చెప్తారు అజ్ఞానానికి అవిద్యకు కానీ వేదాంతంలో అభావ రూపం కాదు భావరూపం భావరూపమైనటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది అవిద్య అనబడుతుంది ఆవరణ శక్తి విక్షేపశక్తి గలదయ్యి అనాదిదే మరియు అనిర్వచనీయమై భావ రూపమై ఏ పదార్థమై ఉంటుందో అది అవిద్య అనబడుతుంది ఇది లక్షణం కంఠస్థం చేసుకోవాలి తెలుగు వాళ్ళైతే ఆవరణ విక్షేప శక్తులు అనాది అనిర్వచనీయ భావరూప పదార్థమునకు అజ్ఞానమందు రూ అని తెలుగు బాలబోధంలో ఉంది సో అవిద్య మూలా విద్య అవరు తూలా విద్యకే భేదితాంతిక్య ఈ అవిద్య కూడా రెండు రకాలుగా ఉంది ఒకటి మూలా విద్య రెండవది తూలా విద్య తూలా విద్య దేనికంటారు మూలా విద్య దేనికంటారు బ్రహ్మాత్మకే జో అవిద్య సో మూలా విద్య కయ బ్రహ్మాత్మల యొక్క స్వరూపాన్ని ఏది ఆచ్ఛాదనం చేస్తుందో కప్పి పెడుతుందో దానికి మూలా అంటారు మన స్వరూపాన్ని ఏదైతే తెలియకుండా చేస్తుందో అది మూలా అనబడుతుంది ఇక ఘటాది అవచ్చిన చేతనికి ఆచ్ఛాదక శక్తి రజితాదికి ఉపాదాన్ జో అవిద్య సో తూల అవిద్య హే ఘటపటాది పదార్థాలు ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నాయి అన్నిటి జ్ఞానం ఉందా బాబా మనకు మనకు తటస్థపడినటువంటి మన పరిసరాల్లో మనతో సంబద్ధమైనటువంటి పదార్థాలు యొక్క జ్ఞానం ఉంది కానీ ఇంకా అపరిచితమైనటువంటి అజ్ఞాత వస్తువులు ఎన్నో ఉన్నాయి కదా ప్రపంచంలో వాటి అన్నిటికి సంబంధించిన అజ్ఞానం ఉన్నది ఈ అజ్ఞానం ఏ అజ్ఞానము ఈ అవిద్య ఏ అవిద్య అంటే తూలా విద్య అంటారు ఇంకొక చోట కూడా తూలా ఉంది ఇక్కడ ఉదాహరణకు శక్తి ఎందు భ్రాంతి రజ్జు ఎందు సర్పభ్రాంతి ఇట్లా అనేక చోట్ల భ్రాంతి కలుగుతుంది కదా ఈ భ్రాంతికి కారణం ఎవరు అవిద్యనే కదా అధిష్టానం యొక్క చేతనే భ్రాంతి అవుతుంది మరి ఇదేం అజ్ఞానము అంటే ఇదే తూలా విద్యనే అని చెప్పాలి అయితే ఈ తూలా విద్యను నివృత్తి చేసుకోవడానికి ఏమీ అపేక్ష లేదు మనకు ఎందుకంటే దానివల్ల ఏం అనర్థం లేదు కానీ మన స్వరూపాన్ని ఆచ్ఛాదనం చేసినటువంటి ఏదైతే మూలా విద్య ఉండదో రూప సంసారానికి హేతువు కాబట్టి దాన్ని తొలగిపోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఈ విధంగా మూలా విద్య తూలా చేత ఆ విద్య రెండు రకాలుగా ఉంటుంది కార్యకారణ భేదితే మూలా విద్య ఇక మూలా విద్య అని చెప్పుకున్నాం కదా స్వరూపాన్ని ఆచారనం చేసినటువంటి ఆ విద్య ఆ మూలా విద్య కూడా పునః రెండు ప్రకారాలు ఒకటి కారణ విద్య ఒకటి కార్య అని భేదం చేత రెండు ప్రకారాలుగా ఉంటుంది అవురు విషయ అవురికి బుద్ధి ఆదికకి జనక కారణ రూపం మూలా విద్య అతస్మిన్ అని ఆచార్యులు చెప్పిన ప్రకారంగా సంబంధ భాష్యం అంటారు ఉపోద్ఘాత భాష్యం అంటారు బ్రహ్మసూత్రంలో ఆరంభంలో అంటే ఇంకా సూత్రాలకు భాష్యం ప్రారంభం చేయక ముందుకే సంబంధ భాష్యము అనంటూ ఉపద్ఘాత భాష్యం రాసినాడు ఒక పేజీ రెండు పేజులు ఉంటుంది అక్కడ చెప్పినాడు స్మృతి రూప పరత్ర పూర్వదుష్ట అవభాష అధ్యాస అనంటూ అధ్యాస యొక్క లక్షణం చేసి మరొక చోట అక్కడనే చెప్పినాడు ఆ అధ్యాస భాష్యంలోనే అతస్మిన్ తద్బుద్ధి త్యావోచామా అన్నాడు అది గాని దాని ఎందు అనడు బుద్ధి వేరే వస్తువునందు వేరే వస్తువు యొక్క భ్రాంతి మన స్వరూపం ్రహ్మస్వరూపం ఈ బ్రహ్మ స్వరూపం నందు నేను జీవుణ్ణి కర్తను భక్తను అని ఈ విధంగా అనుకుంటున్నాడు తన స్వరూపం వేరుగా ఉంటే వేరుగా తెలుసుకున్నట ఇది విద్య అంటారు కారణ విద్యకు కార్య విద్యకు ఏం చూడండి ఒకసారి అవురు విష అవురికి బుద్ధి ఆదికకి జనకు కారణ రూప మూలా అన్నాడు అన్య వస్తువునందు అన్యవస్తు రూప బుద్ధిని కలిగించుటకు కారణమేదో అది మూల విద్య రూప కారణ విద్య అన్నాడు ఇక అన్య వస్తువు అన్య వస్తువు యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఇది కార్యవిద్య అన్నాడు అంటే అన్న బుద్ధి కలుగుటకు పూర్వము ఏది కారణం అది కారణ రూప మూలా విద్య అన్యబుద్ధి కలిగితే అది కార్యరూప మూలవిద్య ఆధ్యాసిక బుద్ధి కలుగుటకు కారణం అది కారణ రూప మూల ఇక అన్యరూప బుద్ధి కలిగింది అని ఇది కార్యరూప మూలా విద్య ఎంత తేడా ఉన్నది సో కార్యరూప అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ భేదైతే జే పంచ క్లేశ హై తిస్ అన్నాడు ఐదు రకాలుగా ఉంది చూడండి యోగ సూత్రకాల చెప్తున్నారు ఈ పంచ క్లేశాలే కార్యరూప మూలా అంటారు ఏ ఉపరి కహి అవివేక రూప మూలా సో ప్రథమ క్లేశ రూప కార్యవిద్య అయితే మనకు విద్యారాయణ స్వామి ఇరవై ఐదో శ్లోకంలో ఏదైతే మూలా విద్య అన్నాడా అది ఈ కార్యరూప మూలా విద్య అని తెలుసుకోవాలి మరి సో కారణరూప మూలా విద్యకే అవినాభూత అయితే తీసు పూర్వకీ అయ్యే అయితే కార్యరూప మూలా విద్య కలగాలంటే కారణం ఉంటేనే కార్యం ఉంటుంది కదా కారణం లేకుండా కార్యోత్పత్తి కాదు కదా మరి ఇప్పుడు నేను కర్తను నేను భోక్తను నేను జీవుణ్ణి నేను దుఃఖిని నేను అజ్ఞానిని సంసారిని అనేటువంటి ఈ విపరీత బుద్ధి కలిగింది కదా ఇదే కార్య రూప మూలా విద్య మరి ఈ బుద్ధి కలగడానికి కారణం ఉండి తీరాలి కదా అదే కారణరూప మూలా విద్య అయితే ఈ కార్య కలగడానికి పూర్వము కారణం ఉంటుంది కాబట్టి ఇది కారణ ఈ బుద్ధి కలిగింది అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ రెండు అవిద్యలు ఉన్నాయి కారణ ఉన్నది కార్య కూడా ఉంది దిశ పూర్వకిహే అంటే కారణావిద్య పూర్వకంగానే కార్య అయింది కార్యద్యాస అయింది పంచక్లేశక లక్ష్యం ఆగే పాంచో బహత్తరవే టిఫన్ విషయగా మరి పంచక్లేశాన్ని గురించి జరుగు కొంచెం విస్తరించి చెప్పండి కదా స్వామిజీ అని ఒకవేళ అంటే మేము ఇక్కడ చెప్పడం లేదు దీని గురించి ఇంకా విస్తారంగా చెప్పేది మున్ముందు ఎక్కడ అంటే ఐదు వందల డెబ్బై రెండవ టిప్పంలో ఈ పంచ గురించి మేము చెప్తాం అవిద్య అస్మిత ద్వేష అభినవేశ వాటి గురించి విస్తారంగా చెప్తాము ఎక్కడ అంటే ఐదు వందల చెప్తాము మనకు ఈ గ్రంథానుసారంగా రెండు వందల పేజీలో ఉంది పంచక్లేశాలు ఏవైతే చెప్పినాడో అవిద్య రాగ ద్వేష అభినవేశాన్ని పంచక్లేశాలు అయితే చెప్పినాడో అందులో మొదటిది అవిద్య కదా ఆ అవిద్యలో పునర్ భేదాలు చెప్పినాడు నాలుగు రకాలుగా అనిత్యమైనటువంటి స్వర్గాదుల నిత్యత్వ బుద్ధి అశుచి అయినటువంటి శరీరాదులయందు స్త్రీపుత్రాదులయందు శుచిబుద్ధి మరియు దుఃఖరూపమైనటువంటి ధనాదులయందు సుఖబుద్ధి మరి అనాత్మైనటువంటి దేహాదులయందు ఆత్మ బుద్ధి ఈ నాలుగు రకాల అవిద్య ఉంటుంది అని చెప్పినాడు ఇక రెండవది అస్మిత అస్మిత అంటే ఏమిటి అనంటే దృక్కు మరియు దృశ్య దృక్శక్తి మరియు దృశ్య శక్తి ఈ దోనుకి ఏకాత్మత అంటే తాదాత్మ్య అధ్యాసు అస్మిత హే అన్నాడు అంటే దృక్కును దృశ్యమును రెండింటిని ఒకటిగా తెలుసుకోవడం ఇది అస్మిత అన్నాడు ఇక రాగం అంటే ఏంది అనుకూల వస్తువుకి జ్ఞానస్తే జను బుద్ధి వృత్తితో రాగకయ్యుఃఖాని సాయి రాగా అన్నట్టు యోగ సూత్రకాలు చెప్తున్నారు అనుకూల వస్తువునందు ఏదైతే ప్రియ బుద్ధి ఉందో అది రాగం అనబడుతుంది ఇక ద్వేషం అంటే అప్రియ బుద్ధి ప్రతికూల వస్తున్నందు అప్రియ బుద్ధి ఇది ద్వేషం అనబడుతుంది ఇక అభినవేశం అని అంటే అనుభవకితే అనుభవింపబడినటువంటి మరణాదుల ఎందు మళ్ళీ నేను మరణిస్తానేమని భయం ఇంకా మీరు చావాలేదు కదా మనిషి శరీరంతోనే ఉన్నాడు కదా మీరు ఇంకా చావని లేదు మరణ అనుభవం వీనికి ఎప్పుడు కలిగింది ఆ మరణం యొక్క భయం ఎట్లా కలుగుతుంది వీనికి అంటే పూర్వ జన్మల్లో జన్మిస్తూ మరణిస్తూ జన్మిస్తూ మరణిస్తూ అనేక జన్మలను ఎత్తుకుంటూ వచ్చాడు కదా ఆ మరణ సంస్కారం వీళ్ళు ఉంది అందుకనే ప్రతి జీవుడు కూడా కేవలం మనుషుడే కాదు ఏ ప్రాణి కూడా అపాయమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు నేను మరణిస్తామనే భయం కలుగుతుంది ఎందుకు పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనుభవము అది సంస్కార రూపంలో ఉంది కాబట్టి మరణ భయం కలుగుతుంది ఆ మరణ భయానికే అభినివేశం అంటారు ఈ విధంగా ఆ విద్య రాగ ద్వేషము అభినవేశం పంచ క్లేషాలు ఇది కూడా కార్య విద్య అని చెప్పినాడు ఇహా సో ప్రత్యక్ష అనర్థకి హేతు అని అయితే కార్యరూపిహే అయితే ఇక్కడ అనాది రవివే కోయ మూలా విద్య అయితే గమ్యతాం అన్నాడు కదా ఇక్కడ ఏ చెప్పాడో కార్య విద్య ప్రత్యక్ష అనర్థానికి హేతు ఉన్నది ఇది నేను కర్తను సుఖిని దుఃఖిని సంసారాని అజ్ఞాని అనుకుంటున్నాడు కదా ఇది అనర్థం అంటే జన్మ రూప సంసారానికి హేతు ఉన్నది కాబట్టి ఇది కార్యరూప అవిద్య అని తెలుసుకోవాలి ఈ ప్రకారంగా తిప్పణం తెలుసుకున్నాము ఇప్పుడు ఇరవై ఆరో శ్లోకానికి అవతారిక చూడండి పూర్వోక్త జీవస్య అవిద్య కల్పితత్వస్య స్పష్టీకరణ అవిద్యా విభజత్తే పూర్వోక్తస్ జీవస్య అంటే ఇంత పూర్వము జీవుని లక్షణం చెప్పుకుంటూ వచ్చాం కదా ఏమని చెప్పుకుంటూ వచ్చాము జీవుణ్ణి కూటస్థే కల్పిత బుద్ధి తత్రచిత్ ప్రతిబింబక ప్రాణ నాంధారణ జీవ సంసారేణ సయుద్యతే అంటూ ఇరవై మూడో శ్లోకంలో చెప్పుకున్నాం కదా ఆ జీవునికి అవిద్య కల్పితత్వశ ఆ జీవుడు అవిద్య కల్పితం కాబట్టి ఆ అవిద్య కల్పితత్వం ఏదైతే ఉందో దాన్ని స్పష్టీకరణం చేయడానికి అవిద్యను విభజన చేస్తూ ఉన్నాడు అవిద్యలో రెండు శక్తులు ఉంటాయి అని అంటూ విభజన చేస్తూ ఉన్నాడు శ్లోకము ఇరవై ఆరు విక్షేపావృతి రూపా వ్యవస్థిత నా భాతి నాస్తి కూటస్థ హి అవిద్యలో రెండు శక్తులు ఉన్నాయి ఆవరణ శక్తి విక్షేపశక్తి దీనికి ప్రమాణము సరస్వతి రహస్యపున శక్తు విక్షేపశక్తి బ్రహ్మాండాంతం జగత్ అని అంటూ అక్కడ ప్రమాణాలున్నాయి అవిద్యలో రెండు శక్తులు ఉంటాయి అందులో ఒకటి ఆవరణ శక్తి రెండవది విక్షేపశక్తి అని విక్షేపావృతి రూపాభ్యాం ద్విధా విద్య వ్యవస్థత విక్షేపశక్తి ఆవరణ శక్తి అనే భేదం చేత రెండు విధాలుగా ఉంది అవిద్య అక్కడ ఆవరణ శక్తిలో పునః రెండు ప్రకారాలు ఒకటి అసత్వపాదక ఆవరణము రెండవది అభానాపాదక ఆవరణం దాని యొక్క అనుభవం ఏమిటి అంటే నాస్తి కూటస్థ కూటస్థుడు లేడు బ్రహ్మము లేడు దేవుడు లేడు ఈశ్వరుడు లేడు అంటారా లేదా జగత్తులో నాస్తికులు దేవుడు లేడు నాస్తి అని చెప్పే నాస్తికులు వాళ్ళు ఎలా అంటున్నారు అంటే అసత్వపాదక ఆవరణ చేత అంటున్నారు ఆ విద్యలోని అసత్వపాదక ఆవరణం దాని చేత వీళ్ళు స్వరూపాన్ని విస్మరించి దేవుడే లేడు అంటాడు నాస్తి ఇది అసత్వపాదక ఆవరణం ఇక ఒకవేళ ఉంటే కనిపడాలి కదా కనిపడత దేవుడు ఆ భవనం అంటే ప్రతీతి అభానం అంటే అప్రతీతి నా భాతి అంటే కనపడతలేడు ఇది అభానాపాదక ఆవరణం అంటారు ఈ విధంగా రెండు విధాలుగా ఉన్నది మొట్టమొదలు యక్షబు శక్తి ఆవరణ శక్తి రెండుగా చెప్పినాడు ఆ ఆవరణ శక్తిలో పునః అసత్వపాదక ఆవరణము అభానాపాదక ఆవరణం నా భాతి నాస్తికూటస్థ ఇత్యాపాదనం ఆవృతం అని చెప్పినాడు అయితే ఈ ఆవరణ ఉన్నట్టుగా అనుభవం ఏమిటి చెప్పండి ఒకనొక అజ్ఞానిని ఒక విద్వాన్ అడిగండి అనుకో ఏమయ్యా నీకు కూటస్థుడు తెలుసా అన్నాడు అనుకోండి అప్పుడేమంటాడు ఇరవై ఏడో శ్లోకం చూడండి ఆ జ్ఞాని విధు స పృష్ట కూటస్థం నా ప్రబుద్ధ్యతే నా భాత్య నాస్తి కూటస్థ ఇది బుద్ధ్వా విద్వాన్ పురుషుడు అడిగినట్లయితే అంటాడు కూటస్థం నా ప్రబుద్ధ్యతే కూటస్థుని నేను ఎరుగను అంటాడు నాస్తి కూటస్థ నా భాతి ఇది బుద్ధ్వా అపి వదతి అన్నాడు కూటస్థుడు లేడు కనిపడత లేడు ప్రతీతి అయితే అని ఈ విధంగా అజ్ఞాని అంటున్నాడు ఇదే అనుభవం అంటాడు ఈ అనుభవాన్ని అపలాపం చేయడానికి చెప్పండి ఈ అనుభవం ప్రమాణమే అజ్ఞానంలో ఆవరణ శక్తి ఉంటుంది అని అజ్ఞానం ఉంది అని చెప్పడానికి విక్షేప హేతుత్వైన అభ్యరీతత్వాదు ఆవృతి ప్రథమం లక్ష్యతి అయితే మొట్టమొదల ఆవరణ ఉంటేనే ఆ తర్వాత విక్షేపం విక్షేపం నామం కార్యం విద్య మొదలు ఉంటేనే గాని కార్య విద్య తర్వాత కలుగుతుంది కార్యం తర్వాత ఉంటుంది కారణం మొదలు ఉంటుంది అందుకని ఆవరణం కారణ రూపం ఉన్నది కాబట్టి దాన్నే అభ్యర్హితం అభ్యర్హితం అంటే గొప్పది శ్రేష్టం అందుకని ఆవరణ శక్తిని మొదలు చెప్పినాడు నా భాతి నాస్తి అని కూటస్థ నా భాతి నా ప్రకాశతే కూటస్థుడు మరియు నాస్తి చది వ్యవహార హేతు ఆవరణం ఇత్య కనపడత లేడు లేడు అనేటువంటి వ్యవహారానికి హేతు ఉన్నదో అది ఆవరణ శక్తి అనపడుతుంది అన్నాడు నన్ను అవిద్యయా తత్కృత ఆవరణ సద్భావే కం ప్రమాణం ఇత్య లోకానుభవ ఏ అవిద్య ఉంది అనడానికి ఏం ప్రమాణం స్వామీజీ అంటే లోకానుభవమే ప్రమాణము ఇంకేమిటి అనుభవం కంటే గొప్ప ప్రమాణం ఏం అని ఇరవై ఏడో శ్లోకంలో చెప్పినాడు అజ్ఞాని విదుస పృష్ట కూటస్థం నా ప్రబుద్ధతే నా భాత్య నాస్థస్థ ఇది బుద్ధ వదత్య స్వానుభూతి ప్రమాణం అనుభవాన్ని అపలాపం చేయడానికి రాదు కదా అందుకని స్వానుభూతియే ప్రమాణం ఇక్కడ అని అనుభవ ప్రమాణం ఇచ్చినాడు ఏమని అంటే విదుష ఎనభై అంకం చూడండి విదుష కూటస్థం కిం జానాసి ఇది పృష్ట ఒకనొక విద్వాను ఒక అజ్ఞానిని అడిగినాడు ఏమయ్యా నీకు కూటస్థుడు తెలుసా కూటస్థుడిని ఎరుగుదువా అని అంటే అప్పుడు ఆ అజ్ఞాని అంటాడు తమ్ నా జానామి ఇది అజ్ఞానం నాకు తెలియదు అని అజ్ఞానాన్ని అనుభవించే చెప్తూ అయం అవిద్య అనుభవ ఈ అవిద్యని అంటేనే అనుభవం నాకు కూటస్థుడు తెలియదు అన్నాడే అదే అవిద్య మరేదో కాదు నా కేవలం అజ్ఞాన అనుభవం కేవలం అజ్ఞానం యొక్క అనుభవం అంటే నాకు కూటస్థుడు తెలియడు అని ఇంతే అనడు ఇంకేమంటాడు అప్పుతూ నాస్తి నా భాతి కూటస్థ ఇది కూటస్థ అభావ అభానే చ అనుభూయ వదతి నాస్తి అంటే కూటస్థుడు లేడు నా భాతి కూటస్థుడు కనిపించట లేడు ప్రతీతి అవుట లేడు అని కూడా ఈ అసత్వ పాలక ఆవరణాన్ని మరి అభానా పాలక ఆవరణాన్ని కూడా వ్యక్తం చేస్తూ కూటస్థ అభావ అభానే అభావం అంటే అసత్వము అభానే అంటే అభానము ఈ రెండిటిని కూడా అనుభవించి చెప్తూ ఉన్నాడు నాస్తి నా భాతి అని అయం ఆవరణ అనుభవం ఇది ఆవరణం యొక్క అనుభవం నాకు తెలియదు అన్నాడు మొట్టమొదటి ఇది అజ్ఞానం అనుభవం మరి నాస్తి నా భాతి కూటస్థ అనేది ఆవరణం అనుభవం అత ఉభయాభవ ప్రమాణం ఇది భావ అందుకని అజ్ఞానము మరి ఆవరణము ఈ రెండింటి విషయంలో అనుభవమే ప్రమాణం ఉంది అని అనుభవ ప్రమాణం ఇచ్చినాడు నలభై ఆరో టి పను ఎక్కడ వచ్చింది బాబా చూడు విక్షేపం అంటే దేనికంటారు చెప్పినాడు చూడను కర్తృత్వ భోక్తృత్వ ఆదికి శోక రూప సంసార సహిత జో దేహాది ప్రపంచాకా జ్ఞాన్ సో విక్షేపహే కర్తృత్వ భోక్తృత్వాది శోకం శోకం అంటే ఏడుపు అని అర్థం కాదు ఇంతకంటే ఏడుపు ఇంకేముంటుంది నేను కర్తాను నేను పోక్తాను నేను అజ్ఞాని నేను సుఖ్యుని నేను దుఃఖిని నేను బ్రాహ్మణుని నేను శత్రువుని వైశ్యుని శూద్రుణ్ణి బ్రహ్మచారిని గృహస్థుని వానప్రస్థుని సన్యాసిని అనే ఈ విధంగా అనేకమైనటువంటి విక్షేపాన్ని తన యందు ఇత్యాది సంసార సహిత ఈ శ్లోకమును తన ఎందు ఆరోపించుకున్నాడు దేహాదిక ప్రపంచాన్ని ప్రపంచము యొక్క జ్ఞానం ప్రాంతీయ జ్ఞాన విషయ్ అవరు త్ఞానం సో భ్రాంతికి అయ్యే అని చెప్పాము కదా విచార జ్ఞానానికి విషయము మరి దాని యొక్క జ్ఞానం కలిస్తేనే బ్రాంతి లేదా బ్రహ్మ దానికే విక్షేపము దానికే అధ్యాస అని కూడా అంటారు ఇది విక్షేపం ఇక ఇప్పుడు ఇరవై శ్లోకానికి అవతారిక చూడండి ఎనభై ఏడవ అంకము నన్ను మతే ఆత్మన స్వప్రకాశత్వాత్ తస్మిన్ అవిద్యాన ఉప పద్యతే ఇవ విరుద్ధస్వభావ తయో సంబ అనుపత్తే అవిద్యా అభావ తృతం ఆవరణం దుర్నిప్యం సత్భావే తన్మూలస్ విక్షేపస్ అసంభవ విక్షేప అభావనివర్తనవైయర్థ్యం తతిపాదకం శాస్త్రం అప్రమాణం సత్తు ఆశంక్యసం పూర్వక్ అనుభవ బాధితం ఇహ ఇప్పుడు చాలా గొప్పగా శంక చేస్తున్నాడు ఏమనంటే చూడండి స్వామీజీ మీరు అవిద్య ఉంది అని చెప్తున్నారు అవిద్య ఎక్కడుంది జీవుని ఎందే ఉంది కదా మరి జీవుడెవడు ప్రత్యేకమైన పరమాత్మనే కదా మరి ఆత్మయందు అజ్ఞానం ఎలా ఉంటుంది చెప్పండి ఆత్మకు మీరు ఏమని చెప్తారు స్వయం ప్రకాశం చెప్తారు అవేద్యత్వ సతి అపరోక్షం స్వయం ప్రకాశం మీరు లక్షణం చేస్తూనే వచ్చారు కదా మూడవ ప్రకరణంలో ఇరవై శ్లోకంలో ఎప్పుడైతే మీరు ఆత్మను స్వయం ప్రకాశంగా స్వీకరిస్తారో అలాంటప్పుడు స్వయం ప్రకాశం అయినటువంటి ఆత్మ యందు అవిద్య ఎలా ఉంటుంది స్వయం ప్రకాశం చెప్పుట దాని ఎందు అవిద్య ఉంది అని చెప్పుట వ్యాఘాత దోషం కదా నా నోట్లో నాలుక లేదు మా తల్లి గుడ్రాలు మా తండ్రి బాల బ్రహ్మచారి మా తాత కొడుకులేరు అని చెప్పినట్లున్నది స్వయం ప్రకాశం చెప్పుట దాని ఎందు అవిద్య ఉండట సూర్యుడు అని చెప్పుట సూర్యు చీకటి ఉంది అని చెప్పుట ఆఘాతం ఉంటుంది ఆ సూర్యులో చీకటి తాగా తోషము అట్లే ఆత్మ స్వయం ప్రకాశం అని చెప్పుట దాని ఏందో అవిద్య ఉంది చెప్పుట ఇది సంభవం కాదు ఉండదు అవిద్య స్వయం ప్రకాశం అవిద్య ఉండడానికి ఆస్కారం లేదు అవిద్య నా ఉప అవిద్య ఉండేది సంభవించదు ఎందుకు తేజస్థ్యమయ్యో విరుద్ధ స్వభావత్వేన చీకటి వెలుగులకు ప్రకాశమునకు అంధకారమునకు ఏ విధంగా పరస్పరం విరోధం ఉంటుందో అట్లా స్వయం ప్రకాశం అనేటువంటి చిత్రూపమైనటువంటి ఆత్మకు అవిద్యకు పరస్పర విరోధం తయోహో సంబంధ అనుపత్తే హే స్వయం అజ్ఞానం ఉండాలి అంటే ఏదో ఒక సంబంధంతో ఉండాలి కదా మరి సంబంధమే కుదరదు అవిద్యనే లేదు అవిద్య లేకపోతే అవిద్య ఆత్మలకు సంబంధం కుదరదు సంబంధ అనుపత్తే అవిద్య అభావేచ ఇక అవిద్య ఎప్పుడైతే సంభవించదో అలాంటప్పుడు తత్కృతం ఆవరణం దుర్నిరూప్యం సవిద్య లేకపోతే అవిద్య కృతమైనటువంటి ఆవరణం సంభవించదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అసత్వ ఆవరణం అభానా పాలక ఆవరణ శక్తి ఉంటుంది అవిద్యలో అనేది ఆవరణం సంభవించాలని అవిద్య ఉంటే కదా ఆవరణం ఉంటుంది స్వీకరించడానికి వస్తుంది అవిద్యనే లేదు ఆవరణం ఎలా ఉంటుంది దుర్నిరూప్యం సన్నాడు నిరూపించడానికి శక్త్యమే లేదన్నాడు తద్ అభావే ఎప్పుడైతే ఆవరణయే లేదో తన మూలకస్య విక్షేపస్ అసంభవ ఎప్పుడైతే ఆవరణ లేదో ఆ ఆవరణం చేత కలిగేటువంటి విక్షేపము దేహాదిక ప్రపంచం ఇప్పుడు చెప్పుకున్నాం కదా కర్తృత్వ భక్తృత్వ అది శోకరూప సంసార ప్రపంచము ఇదే విక్షేపము విక్షేపం అంటే కార్యము దేహాదిక ప్రపంచం ఎప్పుడైతే కారణమైనటువంటి ఆవరణయే లేదో అప్పుడు విక్షేపరూప కార్యం ఎలా ఉత్పన్నమైతే చెప్పండి విక్షేప అభావేచ జ్ఞాన నివర్త్య అనర్థస్య అభావాత్ ఎప్పుడైతే విక్షేపం రూప ప్రపంచమే లేదో దేహాదిక ప్రపంచమే ఉండదో అలాంటప్పుడు జ్ఞానము చేత నివర్తింపబడుటకు ఏ అనర్థం అని చెప్పుకుంటామో ఆ అనర్థమే లేదు ఇక జ్ఞాన నివర్తమైనటువంటి ఆ అనర్థమే లేకపోతే ఈ జ్ఞానం యొక్క ప్రయోజనం జ్ఞాన వైయర్థ్యం జ్ఞానము వ్యర్థమైపోతుంది తత ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి శాస్త్రం కూడా ప్రామాణికమైపోతుంది శాస్త్రం అప్రమాణం స్టాత్ ఆ జ్ఞానాన్ని పొందుటప్పుడు జ్ఞానాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రం ఉన్నదో అది అప్రమాణం అయిపోతుంది ఇత్యా సంఖ్య చాలా జబర్దస్త్ శంఖ చూసారా ఈ శంఖ ప్రాప్తమైనప్పుడు సర్వం పూర్వక్త అనుభవ బాధితం ఇత్యహ ఇంత పెద్ద శంక చేశాడు కదా ఇదంతా కూడా ఒక మాటలో సమాధానం చెప్పినాడు ఏమి పూర్వక్త అనుభవమే ఏదైతే ఉందో దాని ఈ శంకలు నిన్ను కూడా బాధ అన్నాడు ఎందుకంటే అందరికి అవిద్య అనుభవం ఉన్నది ఆవరణ అనుభవం కూడా ఉన్నది అహం కూటస్థం నా జానామీ అనేటువంటి అవిద్య అనుభవం ఉన్నది మస్తి నా భాతి ఆవరణ అనుభవం కూడా ఉన్నది ఇక ఈ అనుభవానికి అంటే ఇంకేం ప్రమాణం కావాలి చెప్పు ఈ అనుభవమే ఏదైతే తర్కజాలం అల్లినవో ప్రశ్నల యొక్క వర్షం కురిపించినవో వాటి ఈ అనుభవమే నాశనం చేస్తుంది అంటాడు సుప్రకాశకుతో విద్య తాం వినాక తమ ఇత్యాది తర్కజాలాన్ని స్వానుభూతికాశమైనటువంటి ఆత్మయందు కుత అవిద్య ఈ అవిద్య ఎలా వస్తుంది తాం విన ఆ అవిద్య లేకపోతే కథం ఆవరణ ఎలా ఉంటుంది ఇక ఆ ఆవరణ లేకపోతే విక్షేపం ఎలా కలుగుతుంది విక్షేపం లేకపోతే జ్ఞాన నివర్తమైనట్టు అనర్థం లేదు అనర్థం లేకపోతే ఆ జ్ఞానం ఆ జ్ఞానాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రం కూడా అప్రమాణికమైపోతుంది తర్కజాలం ఉన్నదో ఇదంతటిని కూడా స్వానుభూతి గ్రసత్యసౌ అన్నాడు ఈ సంపూర్ణ తర్కజాలన్నంతటిని కూడా ఈ అనుభవమే మింగేస్తుంది గ్రసతి మింగేస్తుంది అంటే నాశనం చేస్తుంది అన్నారు ఇంతపురం మీరు ఏడో శ్లోకంలో ఏదైతే స్వానుభూతి చెప్పాడో అజ్ఞాని కూటస్థం నా జానామి మరి నాస్తి కూటస్థ నా భాత అనేటువంటి అనుభవం ఉన్నదో ఆ అనుభవమే నీ యొక్క కూడా మింగేస్తుంది అన్న నాశనం చేస్తుంది అన్న నహి దృష్టే అనుపన్నం నామ ఇది ఒక న్యాయం ఉన్నది దృష్టం అంటే అనుభవం అనుభవాన్ని ఎప్పుడు కూడా అపలాపం చేయడానికి రాదు అనుభవం అనుపన్నం కాదు నహి దృష్టే అనుపన్నం నామ ఈ అనుభవం ఎప్పుడు కూడా అనుపపన్నం కాదు అందుకని ఈ అనుభవమే ప్రమాణం ఉన్నది ఆ అనుభవమే ఈ సంపూర్ణ తర్కజాలాన్ని మింగేస్తుంది నాశనం చేస్తుంది ఇది న్యాయాది భావ ఈ న్యాయానుసారంగా అని చెప్పినాడు ఒక టిప్పి చూడండి స్వయం ప్రకాశం ఆత్మ కదా దాని ఎందుకు అవిద్య ఎలా ఉంటుంది అని శంక దానికి టిప్పను నలభై ఏడవ టిప్పను సూర్యుష తమకి సూర్యుని ఎందు చీకటి ఉండుట ఏ విధంగా సంభవించదు ఏదో దృష్టాంత సో సిద్ధాంతికే తుల్య నహి హాలా వరకు సూర్యుని ఎందు చీకటి ఉంటుంది అట్లా స్వయం ప్రకాశ ఆత్మ ఏదో అజ్ఞానం ఎట్లా ఉంటుంది అని అంటారు అంటే ఉండేది సంభవించదు అని చెప్పేది తాత్పర్యం ఉంది అయితే ఈ దృష్టాంతము దాష్టాంతంలో పుసగదు అని పండిత్ పీతాంబర్జీ చక్కగా విచారం చేస్తున్నాడు కా ఎందుకనంటే సూర్యాదికి చే ప్రకాశ అగ్నికే విశేష రూపే సూర్యాదుల యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అగ్ని యొక్క విశేష స్వరూపం సూర్య గోళం ఏదైతే మండుచున్న గోళం అది అగ్ని విశేషం ఉన్నది అంటే విశేష రూప అగ్ని స్వరూపముంది అది ఆ విశేష రూప అగ్ని అయినటువంటి ఏ సూర్య గోళం ఉన్నదో ఆ సూర్యుని ఎదుట చీకటి ఉండుట సంభవించదు ఎందుకు విశేష ప్రకాశమునకు విరోధం ఉంటుంది కానీ సామాన్య ప్రకాశము అంధకారానికి కాదు అట్లే ఇక్కడ ఆత్మ సామాన్య ప్రకాశ ఉన్నది కాబట్టి దాని అవిద్య ఉండేది సంభవిస్తుంది కానీ దృఢ అప్రతిబద్ధ అపరుక్ష జ్ఞానం ఏదైతే ఉందో అహం బ్రహ్మాస్మ జ్ఞానము అది అజ్ఞానానికి విరోధి ఎందుకంటే అది విశేష జ్ఞానం కాబట్టి అజ్ఞానానికి విరోధి ఉంది కానీ సామాన్య ప్రకాశ రూప అది అజ్ఞానానికి విరోధి కాదు ఉల్టా దానికి అవిద్య ఉండడానికి సాధకమైంది సామాన్య ప్రకాశ ఆత్మ అందుకని స్వయం ప్రకాశ ఆత్మయందు అవిద్య ఎలా ఉంటుంది చేయడానికి రాదు ఎందుకంటే పూర్వపక్షిస్తున్న దృష్టాంతము అది ఇక్కడ వర్తించదు ఎందుకంటే అక్కడ విశేష అగ్ని అంధకారానికి విరోధంగా ఉంటుంది అది దృష్టాంతం ఉంది కానీ సామాన్య చైతన్యమే విద్యకు సాధకం ఉన్నది బాధకం కాదు అందుకని సామాన్య చైతన్య రూప ఆత్మ యందు అవిద్య ఉండేది సంభవిస్తుంది అని సిరి చేస్తున్నాడు ఖాతి తినకా వృత్తి ఆరుడ విశేష చైతన్యసే అజ్ఞానికే విరోధికే న్యాయ అంధకారసే విరోధి హే అయితే సూర్యుని చీకటి ఎలా ఉంటుంది అనేటువంటి దృష్టాంతం ఎక్కడ వర్తిస్తుంది ఎప్పుడైతే గురుశాస్త్రాలను ఆశ్రయించి తత్వం సాధి మహావాక్యాలను చక్కగా గురుముఖం ద్వారా శ్రవణము మరణము నిధి ధ్యాసం తత్వం పదార్థ శోధనోద భావన ఇవన్నీ సాధనలు చేసిన పిమ్మట ఏ అహం బ్రహ్మాసం విశేష జ్ఞానం కలుగుతుందో ఆ విశేష చైతన్యమునకు ఆ విరోధం ఉంది అక్కడ అన్వయమైతే ఈ దృష్టాంతం అందకార్చే విరోధి హే తథాపి కష్టాధిక వస్తున్న విషయ అనుశిజ అగ్ని క సామాన్య రూపే తిసుక సుశుప్తి అధిక స్థల విషయ ప్రకాశమాన సామాన్య చైతన్య అగ్నికే ఆ విరోధికే న్యాయ విరోధి నయ్యాయో దృష్టాంతం దృష్టాంతం రెండు కలిపి చెప్తున్నాడు కట్టెల్లో అగ్ని ఉందా లేదా ఉంది అది అనుభవం ఉందో లేదో పోని అగిపెట్టెలో అగ్గి పుల్లలు ఉంటాయి కదా ఆ అగ్గి పుల్లల్లో అగ్ని ఉందా లేదా చెప్పండి లేకుంటే మనము ఘర్షణ చేసినప్పుడు ఆ అగ్ని ఎందుకు ప్రజ్వలిస్తుంది చెప్పండి కథం అసతహ సజ్జాయత అభావం నుండి భావం పుట్టదు భావం నుండే భావం పుడుతుంది పూర్వం ఉన్నదనే అగ్ని పుట్టింది అంటే ఆ అగ్నిపుల్లలో అగ్ని ఉంది అట్లే కట్టెలో కూడా అగ్ని ఉంది కట్టెలో అగ్ని ఉన్నది కాబట్టి అది మండుతుంది లేకపోతే ఎలా మండుతుంది చెప్పండి మర్రి విత్తనంలో వృక్షం ఉన్నది కాబట్టి అది మొలకెత్తింది ఒకవేళ వృక్షం లేకపోతే ఎలా మొలకెత్తగలరు చెప్పండి అట్లా సాంఖ్యులు వేదాంతలు సత్కార్యవాదులు కాబట్టి పూర్వం ఉన్నదే ప్రకటమైతుంది లేని ప్రకటం కాదు అట్లా కట్టెల్లో సామాన్య అగ్ని ఉన్నది కాబట్టి అది రగిల్చినప్పుడు విశేషంగా మారుతుంది అంటే కట్టెల్లో అగ్ని ఉంది కట్టెల్లో అగ్ని ఉంది అని ఎలా తెలుసుకోగలము అంటే మీరు ఘర్షణ చేయండి కొన్ని కొన్ని యజ్ఞాల లోపల కూడా ఘర్షణ చేసి అగ్నిని గుర్తిస్తారు కదా చూసారా ఎప్పుడన్నా అయితే ఆ ఘర్షణ చేత అగ్ని పుడుతుంది అగ్ని ఒకవేళ కట్టెల్లో లేకపోతే ఎలా పుడుతుంది చెప్పండి అంటే కట్టెల్లో అగ్ని ఉంది కానీ సామాన్య రూపం చేత ఉంది అది ఎప్పుడైతే రగిలుస్తామో అది విశేష అగ్నిగా మారుతుంది అది అంధకారానికి విరోధి ఉంది కానీ సామాన్యంగా ఉన్నటువంటి కట్టెల్లో ఉన్న అగ్ని అంధకారానికి విరోధి కాదు ఏ విధంగా అంటే సుక్షిప్తులో అజ్ఞానం ఉంది ఆత్మ కూడా ఉంది ఆ అజ్ఞానం ఎక్కడ ఉంది అంటే ఆత్మ ఉంది మరి ఆత్మకు అజ్ఞానానికి విరోధం ఉందా లేదు ఎందుకు లేదు ఆత్మ సామాన్య రూపం చేత ఉంది సామాన్య చైతన్య రూపం చేత ఉంది కాబట్టి అజ్ఞానానికి విరోధి కాదు గురు శాస్త్రాన్ని ఆశ్రయించే అహం బ్రహ్మాసమైన జ్ఞానాన్ని పొందినప్పుడు విశేష చైతన్యం అవుతుంది ఆ విశేష చైతన్యం అజ్ఞానానికి విరోధి అందుకని తాత ఏ దృష్టాంత సదృశ్యవరు స్వప్రకాశ విషయ అవిద్యాక్య సంభవమే స్వానుభూతి రూపు ప్రబల ప్రమాణే సామాన్య అగ్నియే అంధకారానికి విరోధి కాదు విశేష అగ్ని విరోధి అట్లే సామాన్య చైతన్యము అవిద్యకు విరోధి కాదు విశేష చైతన్యం అవిద్యకు విరోధి అని ఈ విధంగా దృష్టాంత దష్టాంతాల్లో తెలుసుకోవాలి అయితే స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మయంతో అవిద్య ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా యుక్తిత్వం చెప్పినాడు సామాన్య చైతన్యము సామాన్య రూప ఆత్మ కాబట్టి అక్కడ అవిద్య ఉండేది సంభవిస్తుందని యుక్తిత్వం చెప్పాడు కానీ దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే ఇంత పూర్వం చెప్పుకున్నటువంటి అనుభవమే ప్రబల ప్రమాణం సానుభూతి గ్రసత్యసౌ అని చెప్పినాడు కదా విద్యారాణి గురుదేవుడు సో అనుభవమే ఈ అవిద్య విషయంలో ప్రబల ప్రమాణము అని చెప్పినారు ఇరవై ఎనిమిది శ్లోకాలు తెలుసుకున్నాము హరి ఓం తచ్చవతు సహనత్ సహ వీర్యం కరవాహై తేజస్విన ఓ శాంతి శాంతి శాంతి హే